దాన్ని పట్టుకోవాలి ఏది స్వభావమ అలా ఉండాలి అంటే లక్ష్యం తెలియాలి లక్ష్యాన్ని గుర్తించాలి ఆ లక్షణంతో ఉండాలి ఉంటే నిర్ణయం అవుతుంది ఎలా నిర్ణయం అవుతుందండి నాకు ఇప్పుడు అవలే చెరుకుగడ అందులో పెడితే ఎలా క్రష్ కళ్ళతో చూస్తే నీకు తెలిసింది దాన్ని మండిస్తే ఎగిరిస్తే తెలిసింది కానీ దాని రుచి తెలియలేదు కళ్ళకి రుచి తెలిసిందే ఇప్పుడు తెలియలే పంచదార ఎలా ఉంటుంది కళ్ళు మాత్రం ఏమని చెప్పినాయి తెల్లగా ఉంటాయి అని చెప్పింది అయితే తెల్లగా ఉన్నవన్నీ పంచదార అనుకోమంటారా అన్నాడు తెల్లగా ఉన్నవన్నీ పంచదార అనుకోవడం కుదరదునైనా తెల్లగా ఉండే వస్తువులు చాలా ఉన్నాయి ప్రపంచంలో చంద్రుడు తెల్లగా ఉంటాడు కాబట్టి చంద్రుడు తీంటాడా ఉండడు కదా యాకుందేందుషారధవడా యా శుభ్ర వస్త్రా అన్విత యా వీణావరదండరా యా శ్వేత పద్మాసనా తామర భూ కూడా తెల్లగా ఉంటుంది మంచు కూడా తెల్లగా ఉంటుంది తెల్లగా ఉంటే వస్తువులు చాలా ఉన్నాయి భూమండలంలో సరస్వతీదేవి కూడా తెల్లగా ఉంటుంది జ్ఞానం కూడా తెల్లగా ఉంటుంది ప్రకాశం కూడా తెల్లగా ఉంటుంది తెల్లగా ఉన్నామని తీవిగా ఉంటాయా ఉండాలని నియమం లేదు మరి ఏం చేయమంటారండి తిని చూడబయ్యా బాబు దీన్ని చూస్తే అర్థమైపోతుందిగా కాబట్టి ప్రమా కరోతీతి ప్రమాణం ప్రమాణపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని కలిగినప్పుడు ఏమైపోయింది వస్తునిశ్చయ జ్ఞానం కలిగింది దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లవాడికి తల్లి ఎలా చెప్తుంది ఈ ప్రమాణాలతోటే చెప్తుంది అడిగే తెలియదు అందారేదో తెలియదు ఉప్పు ఏదో తెలియదు రెండూ ఎలాగనే ఉన్నాయి ఏ ఈ రెండు నేను ఎట్లా గుర్తు ఎట్లా తెలుసుకోవాలి అన్నాడు ఓ చిట్టుక నోట్లో వేసుకున్నా అన్న తెలిసిపోయి ఇంకా తర్వాత మళ్ళా మళ్ళీ వేసుకో ఒక్కర్ లా గుర్తుపట్టేస్తాడు సందేహం వచ్చినప్పుడల్లా ఏం చెయ్యాలి అన్నాడు సందేహం వచ్చినప్పుడల్లా ఇప్పుడు ఎలా తెలుసుకున్నావు అదే చెయ్యాలి అంటే మళ్ళీ ఓ చిట్టుక వేసుకోవాలి కాబట్టి చిటికెట్ నోట్లో వేసుకోవడం అనేది సాధన చిట్టికెట్ నోట్లో వేసుకోవడం అనేది సాధన అది పనిదారు ఉప్పు గ్రహించడం జ్ఞానం మరి సాధన చేస్తే జ్ఞానం రావాలా రావాలి నేను సాధన చేస్తున్నానండి జ్ఞానం రాలేదు సంథింగ్ ఈజ్ రాంగ్ ఎక్కడో తేడా ఉంది నోట్లో వేసుకున్నాడండి ఇవిడేం చెప్పింది చిటికట్ నోటో వేసుకోరా పంచదారో ఒప్పో నీకు తెలుస్తుంది అని వేసుకున్నాడు నాకు తెలియలేదు అన్నాడు ఓ వీటికేదో తేడా ఉంది అయితే అంటే రసనేంద్రియాన్ని సరిగ్గా పనిచేయడం లేదు ఇంద్రియ వికాసం సరిగ్గా పనిచేయడం లేదు నానా ఉన్నావా గుర్తుపట్టగలిగేది ఇది పంచదార అని ఉందని ఇది ఉప్పగా ఉందని గుర్తించలేకపోతున్నావా అని అడిగింది నాకేం తెలియలేదు బా అన్నాడు అయితే సరే అయితే వచ్చే సంవత్సరం రాబో అంది ఇప్పుడు ఈ సంవత్సరానికి కుదర వచ్చే సంవత్సరమే మళ్ళా సంవత్సరం ఆగిన తర్వాత అంటే సంవత్సరం పిల్లవాడి దగ్గరికి వెళ్ళి పంచదారో ఉప్పో చెప్పాలనుకోండి చెప్పడానికి వీలవుతుందా వీలు వాడు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు పంచదార తింటేనేమో ఆనందదాయకంగా ముఖం పెడతాడు ఉప్పు నోట్లో పెట్టండి మొహం తిప్పేస్తాడు వాడికి తెలుసు వాడికేం తెలియకేం పోలే వాడు చెప్పలేడు అంతే సరే రెండో ఏడు మళ్ళా ట్రై చేసింది వాడు ఈసారి తినకముందే దాన్ని చూసి నెట్టేస్తాడు వాడు దాన్ని వాడికి మొదటిసారి ఏమో తిని నెట్టేస్తాడు రెండోసారి ఏం చేశాడు తినకుండానే నెట్టేసాడు వాడికి అర్థమైపోయింది పదార్థం చూడగానే అర్థమైపోయింది ఇప్పుడు వాడికి మూడో సంవత్సరానికి మాటలు కూడా ఫుల్గా వచ్చేస్తాయి ఇప్పుడు వాడికి బందారు ఏదో ఉప్పేదో అర్థమైపోయింది వాడే చెప్పేస్తాడు నాకొద్దు బాబో అయ్యట్టు ఉంటాడు చూడండి మరి ఇప్పుడు స్వరూప జ్ఞానం చిన్నప్పటి నుంచి లేదా పర్ఫెక్ట్ గా జ్ఞానస్వరూపుడు లేకపోతే ఎలా నిర్ణయం చేసేడండి వస్తు నిశ్చయ జ్ఞానం మానవుని యొక్క సహజ లక్షణం అదే వస్తునిశ్చయ జ్ఞానాన్ని వాడి ఆత్మానాత్మ వివేకాన్ని పొందు ఏది అనాత్మ ఏది ఆత్మ సచ్చిదానంద లక్షణంతో ఉన్నది ఆత్మ తద్భిన్నమైన నామరూపాలతో ఉన్నది అనాత్మ ఇలా లక్షణ రీత్యా గుర్తుపడితే ఆత్మా అనాత్మా చెప్పడానికి రెప్పపాటే ఎందుకని ఇని పంచదారో ఉప్పు చెప్పడానికి ఎంత ఏమండి రోజు పంచదార ఉప్పు నేను బస్తాలు బస్తాలుగా ఓ పది సంవత్సరాల పాటు తింటే గాని నేను చెప్పలేనండి అన్నకోండి అంటే అప్పుడు నేనే వెళ్ళి ఉన్నట్టు ప్రతిరోజు ఒక బస్తాడు పంచదారా ఓ బస్తాడు ఉప్పు బాగా తినాలండి నేను అప్పుడే కానీ అది కూడా ఓ పది సంవత్సరాల పాటు తింటే కానీ నేను దాన్ని నిర్ణయం చేయలేనండి అన్నాడు అనుకోండి ఓ సంథింగ్ ఈజ్ రాంగ్ చెప్పలేని చోట ఎక్కడో అజ్ఞానం బలంగా ఉందన్నమాట ఎందుకని వస్తునిశ్చయ జ్ఞానానికి టైం ఏం పట్టడం లేదు కదా జ్ఞానం ఈ స్తోత్రం గుర్తుపెట్టుకో జ్ఞానం అంటే ఆ క్షణం ఆ రెప్పపాటులో జ్ఞానం కలిగేస్తుంది అజ్ఞానాన్ని దూరం చేయడానికి పదిహేడు పట్టచ్చు